వాసిష్ట సంఘం వేరే జ్ఞానవాసిష్ట సంఘం వేరే బృహద్వాసిష్ట సంఘం వేరే వాళ్ళ ఆశ్రమాలు వేరే వీళ్ళ ఆశ్రమాలు వేరే వాళ్ళ ఆశ్రమాలు వేరే ఆశ్రమాల ఆశ్రమాలనే పేరు మీద ఆస్తులు పాస్తులతో తగాదా పడేటటువంటి లౌకిక ధర్మానికి పడిపోయినాయి ఆశ్రమాలన్నీ చూడండి ఇప్పుడు ధర్మాతీతంలో కనుక పతనం ప్రారంభమైతే మెల్లగా ఎక్కడికి వచ్చి పడిపోతాయి అవి ధర్మ సూక్ష్మానికి ధర్మానికి మళ్ళీ ఆ ధర్మాచరణలో కూడా లౌకికమైనటువంటి రాజసికమైనటువంటి తామసికమైనటువంటి ధర్మాచరణకి పతనం చెందుతుంది జాగ్రత్తగా గమనించాలి కేవలాత్మ నిర్ణయాన్ని మానవుడు అందిపుచ్చుకోవాలి జన్మరాహిత్యమే నాకు ఈ జన్మలో లక్ష్యం అన్నటువంటి మానవులు అందరూ తప్పక కేవలాత్మ నిర్ణయాన్ని పొంది కేవల ఆత్మను నిరసించటం ఎట్లాగో గురువు గారి దగ్గర మౌన వ్యాఖ్యగా నేర్చుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మౌన వ్యాఖ్యగా ఎవరైతే కేవల ఆత్మ నిరసనను పొందారు వాళ్ళు ధర్మాధర్మ నిరసన ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పవలసి షోడసి భావంలో ఒక ప్రకరణ ఉంటుంది అక్కడ ఏముంటుందంటే ధర్మాధర్మ నిరసన అని ఒక ప్రకరణ ఎవరికి కేవలాత్మను నిరసించినటువంటి నిర్ణయానికి సంబంధించి చెప్పేటప్పుడే ధర్మాధర్మ నిరసన అను అంటే అతను చేసినది ధర్మం అనే కేటగిరీ కిందకి రాదు అధర్మం అనే కేటగిరీ కిందకి కూడా రాదు ఎందుకనిట ఆయన ఆ జీవి యొక్క సకల సంస్కారాలని స్వీకరించి తాను అనుభవించి వాటిని రేపపాటు కాలం నుంచి రోజుల కాలం వరకు అనుభవించి రద్దు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన జ్ఞాన సంపన్ను ఆయన బలం ఎంతంటే ఆశ్రయించినటువంటి శిష్యుని యొక్క ఆ జన్మార్జిత సంచిత సంస్కారం మొత్తాన్ని కూడా సమస్తాన్ని తన యొక్క జ్ఞానాగ్ని అందు భస్మీభూతం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గురువు గారు ఎవరు కేవలత్మ నిరసన చేసినటువంటి దేశికుడు ఇప్పుడు ఆయన దృష్టి నీ మీద పడాలి అంటే ఆయన నీ గురించి ఆలోచించాలి అంటే నీవు ఎటువంటి శ్రద్ధని కలిగి ఉండాలి అన్నది ముఖ్యం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ముఖ్యం ఆ శ్రద్ధ విశ్వాసాలతోటే గురువు నువ్వు మెప్పించగలవు ఇంకా మిగిలిన దేని వల్ల కూడా నువ్వు గురువుని మెప్పించలేవు అసాధ్యం ముఖ్యంగా ఈ కేవలాత్మ నిర్ణయం అయి కేవలాత్మ నిరసన చేసినటువంటి గురువు అశరీరి గురువు ఈ అశరీరి గురువుకి సశరీర లక్షణాలు ఏమి ఉండవు వీడు సశరీరమైనటువంటి అంశాలను ఏం పట్టించుకో వీడికి సశరీరమైన సంబంధాలను ఏం పట్టించుకోడు వాడి తెలివి ఎవరెవరు ఈశ్వరానుగ్రహం మేరకు ప్రాప్తించబడతారో వారికి సేవ చేయడమే వాడి పని బాగా గుర్తుపెట్టుకో శిష్యులు సేవ చేశారని అందరూ అనుకుంటూ ఉంటారండి గురువు గురువే శిష్యులకు సేవ చేస్తాడు ఎలా సేవ చేస్తాడంటే ఆ జన్మార్జిత సంస్కారం మొత్తాన్ని కూడా తాను స్వీకరిస్తాడు ఆ ఏ సంస్కారాల ప్రభావం చేత ఏ వాసనల ప్రభావం చేత ఏ భావనామయ శరీరం నడపబడుతోందో ఆ మాలిన్యం మొత్తాన్ని ఆయన స్వీకరిస్తారు స్వీకరించి దాని వలన వచ్చేటటువంటి సూక్ష్మ శరీర సుఖ దుఃఖానుభవాలు సమస్తం ప్రేరణలను సమస్తం తాను స్వీకరిస్తాడు ఆ స్వీకరించి ఎదురు సేవ చేస్తాడు ఇప్పుడు గురువు శిష్యుడికి సేవ చేస్తున్నాడు శిష్యుడు గురువు సేవ చేస్తున్నాడు శిష్యుడు గురువు సేవ చేశాను అనుకోవడం ధర్మము ధర్మ సూక్ష్మం వరకు మాత్రమే ఐహికము పారమార్థికం వరకు మాత్రమే ధర్మాతీత స్థితి అందు కేవలాత్మ నిర్ణయంలో కేవలాత్మ నిరసన చేసినటువంటి వాడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శిష్యుడు ప్రభావితం అవుతూ ఉంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు ప్రభావితం అవుతూ ఉంటాడు అయినప్పుడు వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది వాడి శారీరక పరిస్థితి వేరుగా ఉంటుంది వాడి మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది తత్కాలవత్ ఉంటుంది అన్నమాట వాడి వాడేం ప్రభావితం వాడు నిర్ణయో నాస్తి సర్వదా దేశికుని యొక్క నిర్ణయం ఎప్పుడు కూడా ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదా అస్తి నాస్తి గోవేద నిర్ణయో నాస్తి సర్వదా పరబాహ్య నిర్ణయంలోనే ఉంటాడు తాను లేనివాడుగా ఉంటాడు నిమిత్తమాత్రంగా ఉన్నటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి ఎనిమిది తనువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిది తనువులు ఆయా శిష్యుల యొక్క ఆయా ఆశ్రయించిన వారి యొక్క ప్రభావం చేత ప్రభావితం అవుతూ పోతూ ఉంటాయి అయినప్పుడు ఆ రకమైనటువంటి వ్యవహారశీలత కలిగి ఉన్నట్టుగా ఆటుపోట్లకు గురైనట్టుగా శరీరం ఎనిమిది ఎనిమిది తనువుల మధ్యలో కనబడుతూ ఉంటుంది ఎనిమిది తణువులు ఆటుపోట్లకు గురవుతాయి ఎందుకంటే ఎనిమిది తనువులోనూ వ్యవహారం ఉంది కాబట్టి ఆయా వ్యవహార భేదం ఏర్పడుతూ ఉంటుంది కానీ తాను లేనివాడు కదా తాను ఊరకున్నవాడు కదా నిమిత్త మాత్రం కదా ఈ దేహం నిమిత్త కారణం కదా కేవలం జన్మరాహిత్యం కొరకే కదా ఈ దేహాన్ని తెచ్చుకున్నాను పునర్జన్మని పొందకుండా ఉండాలి